టైం ఎంత ఇది గో గడియారం ఇవి ఎవరి గడియారాలు ఒకటి నాది ఒకటి సుబ్బారావు ఇదేమిటి ఒక గడియారంలో తొమ్మిది ఇరవై నాలుగు ఇంకొక గడియారంలో తొమ్మిది కరెక్ట్ టైం తొమ్మిది గోపి గడియారం ఆరు నిమిషాలు స్లో నాది ఒక నిమిషం ఫాస్ట్ అయితే ఏది కరెక్ట్ కాదన్నమాట అవును ఇది ఎవరి గడియారం ఇది గంట ఫాస్ట్ అవును అది మంచి గడియారం స్టార్ట్ రవి ఇప్పుడు టైం ఎంత రవి ఇప్పుడు టైం ఎంత ఇదిగో గడియారం ఇదిగో గడియారం ఎవరి నాది ఒకటి సుబ్బారావుది ఒకటి నాది ఒకటి సుబ్బారావుది ఇదేమిటి ఇదేమిటి ఒక గడియారంలో తొమ్మిది ఇరవై నాలుగు ఒక గడియారంలో తొమ్మిది ఇరవై నాలుగు ఇంకొక గడియారంలో తొమ్మిది ఇంకొక గడియారంలో తొమ్మిది కరెక్ట్ టైం తొమ్మిది ములో గోపి గడియారం స్లో నాది ఒక నిమిషం ఫాస్ ఒక నిమిషం ఫాస్ట్ అయితే అన్నమాట అయితే ఏది కరెక్ట్ కాదన్నమాట అవును ఇదే ఇదేవరి గడియారం ఇది గంట ఫాస్ట్ ఇది గంట ఫాస్ట్ అవును అవును అది మంచి గడియారం కాదు అది మంచి గడియారం కాదు డ్రిల్స్ బిల్డప్ డ్రిల్ స్టార్ట్ రెండు రెండు ముప్పై ముప్పై రెండు ముయారంలో తొమ్మిది ము ఇంకొక ఇంకొక గడియారంలో తొమ్మిది ముప్పై రెండు ఇంకొక గడియారంలో తొమ్మిది ముప్పై రెండు అన్నమాట అన్నమాట కాదు కాదన్న మాట కాదన్నమాట కరెక్టు కాదన్నమాట కరెక్టు కాదన్నమాట ఏది ఏది కరెక్టు కాదన్న మాట ఏది కరెక్ట్ కాదన్న మాట అయితే అయితే ఏది కరెక్టు కాదన్నమాట అయితే ఏది కరెక్ట్ కాదన్నమాట్యూషన్ టైం తొమ్మిది ఇరవై ఆరు ఆరు ఇప్పుడు టైం ఆరు ఇరవై ఆరు ఈ గడియారంలో నాలుగు ముప్పై ఈ గడి ఎనిమిది ముప్పై రెండు తొమ్మిది పద్నాలుగు కరెక్ట్ టైం ఏడు పద్నాలుగు మీ గడియారంలో ఇప్పుడు టైం పదకొండు పదహారు నీ గడియారం ఫాస్ట్ ఆరు నా గడియారం ఫాస్ట్ రవి గడియారం ఫాస్ట్ పన్నెండు రవి గడియారం పన్నెండు నిమిషాలు ఫాస్ట్ వాడి గడియారం ఎన్ని నిమిషాలు స్లో ఒకటి వాడి గడియారం ఒక నిమిషం స్లో మీ గడియారం నా గడియారం నిమిషాలు ఏ పుస్తకం ఏది నాది కాదు ఏది కొత్త పుస్తకం ఏది కొత్త పుస్తకం కాదు ఏది శర్మ గడియారండియారం పుస్తకం ఏది తెలుగు పుస్తకం కాదు ఏది మీ స్నేహితుడి కలం ఏది మా స్నేహితుడి కలం కాదు ఏది మంచిగది ఏది మంచిగది కాదు